చాలును అనర్థం భోజనం చేస్తుంటే ఒడ్డిస్తుంటే చాలును అంటాడు నిజంగా చాలును అంటాడు మొహమాటంతో చాలు ఉన్నాను ఒకసారి అంటాడు అప్పుడు అలా కొంచెం వేసుకోండి అంటే సరే ఉండదు కొంచెం వేసుకుంటాడు అప్పుడు ఆ తాళువు కాదు ఇంకా చాలు ఇక చాలు రియల్లీ ఇద ఇక చాలు అంటే ఇంకా తర్వాత మీరు యూ కెనాట్ పుష్ ఎని మోత్ మనం నేను ఎక్కడితో ఓ అమ్మగారు నిన్ను బ్రేక్ఫాస్ట్ కి పిలిచాను సరే జనరల్ గా బ్రేక్ఫాస్ట్కి లంచ్లకి కూడితే మైల్డ్ మైల్డ్ వెళ్లడం ఇష్టం ఉండదు ఏదో ఉన్న చోట ఏది లభిస్తే తినాలని ఉంటుంది సరే వారి ప్రేమకి ఆకర్షణ ప్రేమ చేత లాగబడి వెళ్లారు వారికి ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం అంత ప్రేమ నిజంగా చాలా ప్రేమ నాకు మీరు యూ బిలీవ్ మీ ఐఎం నాట్ ఎగ్జాజరేటింగ్ పన్నెండు ఇడ్లీలు ఇంత పచ్చడి వేసి వాటి నిండా నెయ్యి బాగా వేసి నాకు ముందు పెట్టారు స్వామీజీ మీరు తీసుకోండి అది చూసిన వెంటనే నేనమ్మా అమ్మ ఇంకొక ప్లేట్ తీసుకున్నాను అంటే నాకు ఎందుకు స్వామీజీ మీరు ఈ ప్లేటే తీసుకోండి మీకోసం నేను ప్రత్యేకంగా ఈ ప్లేట్ పెట్టాను ఎస్ ఈ నేను ఈ ప్లేట్ తోనే తీసుకుంటాను ఐ విల్ సి మీరు ఇంకో ప్లేట్ నాకే ఇంకో స్పూన్ కూడా తీసుకున్నాను కొంచెం పాతకాలం మనుషులు టు అండర్స్టాండ్ స్పూన్ కూడా తీసుకుంది చెట్టు తింటారనుకున్న స్పూన్ ఇవ్వలేదు నేను స్పూన్ కూడా తీసుకున్నాను అప్పుడు ఎందుకంటే ఐ డోంట్ వాంట్టు టచ్ సో స్పూన్ తీసుకొచ్చాను అప్పుడు ఈ పైనంత నెయ్యి వేసిన ఇద్దరు పన్నెండింటిలో ఎనిమిది తీసేస్తే అడుగున నాలుగు నెయ్యి స్పరిశలేనివి ఉన్నాయి వాటిలో రెండు తీసాను నేను ఇంకో ప్లేట్లు రెండు ఈ పచ్చళ్ళలో రెండు స్పూన్లు పచ్చటి ఎక్కడ పెట్టండి ఇది మీ లోపలికి తీసుకెళ్ళండి రెండే లేదు మూడోది తినలేదు తినము కూడా ఎందుకంటే నాకు రెండుతో సరిపడుతుంది కాబట్టి దేన్ని తిరస్కారం చేసి ఇది ఏమీ ఉండదు అది చూపించిన అనుగానికి నేను ముద్ధి ఉన్నాయా ఆ మాట చెప్పాను మీరు ఎంతో ప్రేమగా నాకు చేశారు మీ ఐ మూడ్ బై యువర్ డివోషన్ అండ్ యువర్ లవ్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్ దిస్ బాయ్ అని ఆ ఎక్నాలజీ ది హర్ డివోషన్ బట్ అలంప్రి బట్ వెన్ కమ్స్ టు దిస్ Therefore, we don't reject anything. But, alam pratyayavan, enough, not more, nothing, not, not anymore. anaya pratyayamo sakala janatya vashayala unto me. Or, previously, you can take something. What a big deal. You can take something. Not a problem. Nothing wrong also. But, are you taking it from a sense of emptiness then it is a desire and it binds and it calls a fear and it calls a pain you are taking it from a sense of fullness then it is a privilege it's a privilege and you can use it as a privilege kabatte mm -hmm. suppose meeru uh, um jilabi list ichucheru nikone jilabi ante what i think it is it is a, it is loaded with calories adi oka mukka note lo veskunna tarvata You cannot keep it long in the mouth. When you can say, sugar content ke teeth ena amil anta goda akhita kharigupotun mancha. Ananta ena anta sugar onta goda. You should not keep it long in the mouth. Immediately you have to consume it as early as possible to, to protect the teeth. Ananta sugar onta gnamdi. So aritishra chaamhar jesha ranapallit. Just to take a small piece as a privilege. Not out of hunger. Just to take a small piece and leave it there. it deserves deserves. nothing more than a day treatment ఇట్ డిజర్వ్స్ నథింగ్ మోర్ దెన్ అదే ట్రీట్మెంట్ ఇట్ డిజర్స్ సో ఆ విధంగా ఔట్ ఆఫ్ అ ప్రివిలేజ్ యూ కెన్ అప్రోచ్ ది వర్ల్డ్ సో అత్యయవాతిష్టమవి ప్రజ్ఞా స్థిత ప్రజ్ఞ విద్వాన్ తదోచ్యతే స్థిత ప్రజ్ఞ స్థితప్రజ్ఞ ఎస్య సహ స్థిత ప్రజ్ఞ బహువిహీనమాసం స్థితమైన ప్రజ్ఞ కలవాళ్ళు స్థితమైన అంటే స్థిరమైన అంటే ప్రతిష్ఠితమైన అంటే పాతుకొని ఉన్నా అనర్థం ప్రతిష్ఠితమైన అంటే పాచుకొని ఉన్నా రాతని గట్టిగా పాతారనుకోండి దాన్ని ప్రతిష్ఠితము అనంట అలా పాదుకొని ఉన్నటువంటి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే it is not really intelligence it is uh, that creativity that uh, that uh, flash of a of a spurti maru delo chetundi spurti supragna so ante he can just uh, put his hand upon the truth atondhi pragna atma anatma viveka jna a pragna akka nindu ustundante atma eviti aatma eviti ane viveka randi but देहमु इंद्रिय मनस्स इवी ने का वीट की संबद्ध ने का प्रज्ञ आत्म अनात्म विवेक प्रज्ञ मन मन की इंकोक जीवड़े ने जीवन मरकड़ जीवड़ अीवड़ का जीवड़ तन प्रयाणा सा ప్రతి జీవు ప్రతి వాడు ఈ జపిల్ గిమ్స్ ప్రోగ్రెస్ ఎవ్రీబడి ఈ జపిల్ గిమ్స్ వీఆర్ ద ట్రావెలర్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్స్ సో కాబట్టి అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాం ఆ ట్రావెల్ చేసేప్పుడు యాక్సిడెంటల్ గా నా ప్రయాణంలో నేను ఉండగా ఇంకొక జీవుడు తన ప్రయాణం చేసి ప్రయాణంలో భాగంగా నాతో తారసిల్లుతారు ఈ కమ్ సిల్ టు కాంటాక్ట్ ఆ కాంటాక్ట్ కేదో పేరు ఉంటుంది లోకంలో ప్రతిదానికి పేరు పెట్టుకోవడం ఒక అలవాటు అది లోకం యొక్క స్వభావం ఎప్పుడైతే పేరైతే ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు అజ్ఞానం బాగా దృఢమైపోతుంది బంధింపబడి జీవులలో జీవిస్తూ అజ్ఞానమైన ఆవృతం జ్ఞానం ఏంటి జనతల సో ఇదో పేరు పెట్టడం ప్రతిదానికో పేరు పెట్టడం పేరు పెట్టగానే రాగద్వేషాలు వస్తాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చిందనుకోండి మున్సిపల్ ఎలక్షన్ పార్టీ నేత ఎలక్షన్ అంటే పేర్లు మేము పెట్టము కానీ తీరావాడు ఎలక్షన్లో వాడు నెక్కి మొదలయ్యారు ఎలక్షన్లో వాడు నిలబడ్డ తర్వాత లేకపోతే నెగ్గిన తర్వాత వీడు ఏ పార్టీ వాడు రా అని అడుగుతాడు పార్టీల సెలక్షన్ అని మళ్ళీ ఏ పార్టీ వాడు నిందిగా అడుగుతున్నాం అంటే ఏదో పేరు పెడితే కానీ వీడికి తిరుపుతాడు వీడు ఫలానా పార్టీ అనగానే వెంటనే రాగద్వేషాలు వస్తాయి పేరులో రాగద్వేషాలు అంతర్నిహితంగా ఉన్నవి అన్నదానికి మీకు ఏదో నేను నేను అన్ని రకాల దృష్టాంతాలు ఇష్టూ ఉంటా ఏదో రాజకీయ దృష్టాంతాలు న్యూస్ పేపర్ దృష్టాంతాలు టెన్నిస్ దృష్టాంతాలు ఏది దృష్టికి వస్తే అది కాబట్టి పేరు మీరు పెట్టలేదనుకోండి వీలో ఉచ్ పార్టీ హీ బిలాంగ్స్ ఇజ్ ఏ పార్టీ లెస్ గై అని నేమ్ చేయలేదనుకోండి అప్పుడు రాగద్వేషాలు వెంటనే ఉద్బుద్ధం కావు అలా అణగిపోయి ఉంటాయి పేరు పెట్టేశారంటే రాగద్వేషాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ జీవితంలో నా జీవిత యాత్రలో భాగంగా ఇంకొకటి ఆరోస్థాయి వాడికో పేరు పెడతాం ఏమైనా పేరు పెడతాం బీయంకుడును బీయపురాలను అయితే అల్లుడను కూతురు కోడుక కూతురు కంటే కొంచెం ఇలా ఇలాంటి పేరు ఏదో పెడతాం పేరు పెట్టేసి సో దేట్ ఫోర్ షీఈ్ మీ అండ్ మైన్ మీ అండ్ మైన్ పెద్ద తేడా లేదు కొంచెం గమనించండి మీ అండ్ మైన్ మేము వాటిని రెండు వేరు వేరుగా ఒకప్పుడు ఒక్కటిగానే లెక్క ఈ తత్వాన్ని లెక్క పెట్టడంలో భాగవతంలో అక్కడ వస్తుంది అహం మమ అని తత్వాలు లెక్క అహం మమ కలిపేసి ఒకే తత్వం కింద లెక్క ఒకే ప్రిన్సిపల్ కింద లెక్క పెట్టేస్తా ఒకే కేటగిరీ ఇరవై నాలుగు కేటగిరీల్లో ఇరవై నాలుగోది అహమ్మమా అని లెక్క పెట్టేస్తా కొంతమంది ఇరవై నాలుగు కాదులేండి ఇరవై ఐదు అంటారు నువ్వు ఎక్కడ పట్టుకు నాకు తెలియని అంటే అహం వేరు మమ వేరు లెక్కండి ఓస్ అదే నీ కాబట్టి అలాగా కాబట్టి రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే కాబట్టి అహం అయామ్ దిస్ బాడీ అన్నప్పుడు దాంట్లో ఏ రకమైన అజ్ఞానం ఉన్నదో హీఈ్ మై పర్సన్ హీజ్ మై రిలేషన్ అన్నప్పుడు కూడా అటువంటి అజ్ఞానమే ఉంటుంది వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది మీరు మరి అన్యత సో దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ వేదాంతం క్లాస్లో అలాగే చెప్తారు ఏంటంటే మరి అల్లుళ్ళు కూతుళ్ళు ఇవేమీ లేవారు మీరు అలాగే ప్రశ్నలు మీరు మనసులో కూడా అనుకోవద్దు అన్నీ ఉండనే ఉండే బట్ క్లాస్ లో ఉంటుంది అలాగే సో ప్లీజ్ నోట్ ఇట్ సో వీడు నా అల్లుడు నా కొడుకు నా వియ్యాలు నా వీయకుడు నా మనవడు అని ఇంకా కొడుకు కూతురంటే సంవాట్ రాదు ఈ అల్లుడు ఈయగుడు ఈగుడు వట్ ఈజ్ ఆల్ దిస్ ఈ మనవడు వట్ ఈజ్ దిస్ వడిజ్ మీన్ బోయ్ మనవడు సో ఈ రకంగా ఆ రిలేషన్షిప్ మీరు పెట్టుకునే అదే సత్యం అనుకుంటారు అది అది యథార్థం అనుకుంటారు యూ టేకిట్టు బిట్ రూ డేవి టేకిట్ టు బిట్ రూ ఆర్ నాట్ దట్ ది పాయింట్ ఇప్పుడు మనవడిని మనవడానికి పిలవడంలో తప్పు లేదు ఎత్తుకోవడంలో తప్పలేదు శాఖలు ఎత్తివడంలో తప్పలేదు వీ టేక్ ఇట్టు బీ మీ అండ్ మైన్ ఆర్ నాట్ దట్ ఈస్ ది పాయింట్ ఇఫ్ యూ డూ సో దెన్ యూ ఆర్ బైనింగ్ యువర్ సెన్ దెన్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్ ఎందుకంటే పంతొమ్మిది వందల నా ప్రారంభాన్ని బట్టి నేను నా జీవనయాత్ర ఈ జీవనయాత్ర సాగిస్తే రెండు వేల ఐదులో వాడు మొదలెట్టండి నీకు వాడికి సంబంధం ఏంటండి ఏమో అర్థం ఏమైనా వనవడం జోకాళ్ళు వలవడం ఇప్పుడు మీ మైండ్ అని పెట్టుకుంటే ఆత్మ అనాత్మ వివేకము తగ్గింది అని అర్థం లోపించింది కాబట్టి ఆత్మానాత్మ వివేకము వల్ల పుట్టేటువంటి ప్రజ్ఞ ఏది ఆ వివేకం గలవాడు వాడు కూడా ఆశీర్వదిస్తుంది అందరు పిల్లల్ని ప్రేమిస్తారు అందరి పిల్లల్ని ఆశీర్వదిస్తారు బట్ నో మీ మైండ్ శుభ ఇంకా ఏదైనా వస్తోంది ఆ ప్రసంగము కాబట్టి ఆ ప్రజ్ఞ ఎప్పటికప్పటికీ ఆత్మా అనాత్మ అనేటువంటి వివేక ప్రజ్ఞ ఇది సాధపనే లక్షణం సాధ్యస్థితిలో ఎలా ఉంటుందంటే సర్వాత్మ భావంగా ఉంటుంది మీ మైండ్ అనేది ఉండదు పర్టికులర్గా మీ మైండ్ ఎప్పుడు ఉంటుంది నాది కాండ్ ఉంటుంది యూ ఎక్స్క్లూడ్ సంథింగ్ అండ్ యూ ఇన్క్లూడ్ సంథింగ్ అలాగంటే కంకేవిటీ అంటే అర్థాన్ని కంకేవిటీ ఉందంటే కంకేవిటీ అంటే సర్ఫెస్ అనమాట అవతలు ఉన్నదంతా నాన్ మీ నాన్ మై లోపల ఉన్నదంతా మీ మై అటువంటి కంకేవిటీ ఇట్ బైండ్స్ యు యూ క్రియేట్ ది కంపేవిటీ యూ క్రియేట్ ఎ షాల్ యూన్ విచ్ యూ బైన్ యువర్ షాల్ సో అటువంటి అవివేకము అది స్థితప్రజ్ఞ లక్షణం కాదు స్థితప్రజ్ఞకి అటువంటి అవివేకం ఉండదు సర్వాత్మ భావంలో ఉంటారు మహాత్ములు ఆ స్థితికి వెళ్లి వాడు ఆత్మానాత్మ వివేకాన్ని కేర్ఫుల్ గా సాధించుకుంటాడు ఆ ప్రజ్ఞ స్థిరంగా ఎవరికి ఉంటుందో వాడు స్థిత ప్రజ్ఞ విద్వాంస్తోచ్యతే సో అటువంటి కాలంలో సర్వకామనలను విడిచిపెట్టిన స్థితిలో స్థితప్రజ్ఞస్తదోచ్యతే ఆయన మహాత్ముడు జ్ఞాని అని పలుకుతారు అప్పుడు ఆయన అసాధ్యస్థితి అల్టిమేట్ గోల్ని స్థితప్రజ్ఞుడు ఈజ్ ది స్థిత ప్రజ్ఞ అన్నదానికి ఫైనల్ డెఫినేషన్ ఇస్తున్నాడు త్యక్తపుత్రవిలోకైషణ సన్యాసీ ఆత్మా ఆత్మరతి స్థితప్రజ్ఞ ఇర్థ మూడు యణలు అంటే కామనలు అనేకం అనేకం కామనులు కానీ యథావానులై కామహ యథావానులై కామహ అని బృహదలో ఉంది ఆ ప్రథమ భాగంలోనే ఉంది కామనలు ఇది యేషణాత్రయ విచారమంతా ప్రథమ భాగంలో ఉంది ఈ మూడు కామనలు ఏవైతే ఉన్నాయో ఆ కామనలు కోట్లు కోట్లు ఉన్నాయి కోట్లు కోట్లు ఉన్నా కూడా యటావానులై కామహ కామహ దాని దాని లే దాని యొక్క ఇంత మాత్రమే ఏమిటది ఉత్తరేషణ విత్తషణ లోకైషణ పుత్రణ అంటే ది ది డిజైర్ ఫర్ ది ప్రోజిని కొడుకనే కాదు ప్రోజిని దాంట్లో భార్యాభర్తృ బంధము కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎందుకంటే భార్యాభర్త భర్తకి భార్య భార్యకి భర్త నుంచి ప్రోజిని వస్తుంది కదండి లేకపోతే ఆ సంబంధం లేకుండా ప్రోజని అక్కడి వస్తుంది కాబట్టి భార్యాభర్తృ సంబంధము ప్రోజిని వాళ్ళు ఏదో తజనం పెడతారు ఈ తలకి కొలువు దాని చుట్టూ వాళ్ళతో చెట్టు పెట్టాలంటే అంతా ఉంటుంది దీనికి అంతకి కలిపి పుత్రైషణ అని పెట్టింది కొంతమంది అంటారు ఏంటంటే తల కొడుకు పెట్టుబడి కూడా లేకపోతే అలాగండి అంటారు అది అలాంటి మాటలు వింటే ఏమనుకుంటుందంటే పీపుల్ హ్యావ్ టు గ్రో అని అనిపిస్తుంది ఇంకేమని కృష్ణ పీపుల్ ఆర్ ఇగ్నోర్ అండ్ దే హ్యావ్ టు అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా చిన్న లెవెల్లో ఆలోచించటం ఉన్నది అంటే మహాత్ములతోటి సంసర్గం లేదు ఎప్పుడు ఒక విశాలమైన పరిధిలో ఆలోచించటం చేత చిన్న గుడుగుడు కొంచెల్లాడు కోపస్థమండువల్లా ఏదో కొన్ని మాటలు విని ఏదో కొన్ని కష్టంస్ పట్టుకుని అదే అదే సర్వం అనుకుంటూ దాని మీదే ప్రశ్నలు ఆ సమాధానాలు కూడా పైగా దీంట్లో ప్రశ్నలు సమాధానాలు ఈ కోపస్థమండువకం ఇంకో కూపస్థమండవుగా అని అడుగుతుంది మరి వీటి తల కొడుగువై పెట్టారా ఎడవైపెట్టారా అని అడుగుతుంది అదైతే శాస్త్రంలో ఎడవైపు పెడితే ఇటుపోతాడని కొడువైపడితే అటుపోతాడని ఉంది అని ఆ కోపస్థమండకం సమాధానం చెప్తుంది ఈ కోపస్థమండువకాన్ని యా బాధ్యం ఏ సబ్ చెప్తారా పుత్రీషణ Desire for progeny. Whose progeny? Whose progeny? Ishwara do you have progeny? Why do you worry? This is Patrashana, Syagah, that is allowed. That is Vittraesana. Vittra is Sampat. So Sampatala is not here, here is not here, here is not here, here is not here, here is not here, here is not here. You don't take a pin to the grave. You don't take a pin to the grave. The title is not there. You can't take a pin to the grave. Why is there? సో విత్తషణ లోకేషణ లోకేషణ అంటే స్వర్గాది లోకంలో వేషణ అని ఒక అర్థం ఉంది బట్ మహాత్ములు ఎలా చెప్తారంటే అప్రూవల్ ఆఫ్ ది పీపుల్ కీర్తి ప్రతిష్టలు కావాలి బట్టి సో ఇది లోకేషణ చూడండి లోకంలో కొద్దిగా దానం చేసి ఆ పేరు ప్రకటిస్తారు అది లోకేషన్లో భాగం తన పేరు ప్రతిష్టలు లోకంలో ఉండాలి జనము తన గురించి మంచిగా చెప్పుకోవాలి అని కోరుకుంటుంది తాను మంచి చేయాలని కోరుకుండదు తన గురించి మంచిగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు మంచిగా చెప్పుకుంటారో చెడ్డగా చెప్పుకుంటారో ఒకప్పుడు శ్రీకృష్ణుడికి నింద తప్పలేదు నీలాప తప్పలేదు మనం తెలియ నిందా స్థుతికి నిందకి స్థుతికి మనం ఉందాం కాబట్టి మనకి మంచిగా చెప్పుకోవాలి అంటే లోకేషణ మనం మంచి ధర్మనిష్ట వల్ల వాడినానికి లభిస్తుంది అభయం కలుగుతుంది భారం ఉండదు కానీ మంచిగా చెప్పుకోవాలి అంటే అంతటి భారం అదే కాని నాకు పొట్టన్నది పాటు బెల్లి ఉంది కానీ నాకు పాటు బిల్లి ఉందనే ఇతర వాళ్ళు అనుకోకూడదు ఎలా కుదురుతుంది టైట్ వెల్ట్లు పెట్టి వెనక్కి లాగి ఇది చేసి అది సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటాడు మనిషి ఎంత బరువు సో అదే విధంగా నేను మంచిగా ఉన్నానని అందరూ చెప్పుకోవాలి ఎలా కుదురుతుంది ఎవరు వాడు చెప్పుడు ఈ లోకాన్ని మనం శాసించగలమా భిన్న రుచికి లోక ఎనీవే కాబట్టి లోకవీక్షణ ఇవన్నీ ఈ మూడు ఏషణలని విడిచిపెట్టినాడు స్వర్గాది లోకముల ప్రీతి ఇది కూడా లోకేషణ ఈ మూడు ఏషణలని విధులుపెట్టినాడు ఎందుకంటే ఆత్మనేవాత్మనా దృష్ట వాడికి ఇంక యషణామదిలే సర్వకామ పరిత్యా యషణ అంటే కోరికండి కామనానర్థం అంటే సన్యాసి సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసి అని కాదండి అశ్రమ రూప అశ్రమ ఇది లింగం ఇది లింగం అంటే ఒక గుర్తు దేనికి గుర్తు ఇప్పుడు కలెక్టర్ అంటే ఎవడండి టై కట్టుకున్నవాడు కలెక్టర్ అన్నట్టు అదే ఇప్పుడు అక్కడ దప్పేదాలు మెల్లో వేసుకుంటాడు కలెక్టర్ ఎవరండి అంటే చూడండి టై కట్టుకున్నారన్నారే ఆయన కలెక్టర్ అంటే కలెక్టర్ టై కట్టుకు టై కట్టుకున్నవాడు కలెక్టర్ అవ్వును సో ఇట్స్ నాట్ సో ఇట్స్ చిహ్నం గుర్తు అంతే సో అది గుర్తు తప్పించి మరొకటేం ముఖ్యంగా భిక్ష కిచెన్ లేకుండా భిక్ష చేసుకు తినేవాడికి భిక్ష మీద ఆధారపడి బతికే సన్యాసికి అలా డ్రెస్ అవసరం ఉంటుంది ఎందుకంటే వీడు తెల్లటి డ్రెస్ వేసుకుని ఇటువంటి తింటున్నాడు అనుకోండి భోజనానికి వస్తారా అని అవ్వడు అంటే బికాస్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ సెల్ఫ్ అని అనుకుంటారు కాబట్టి డ్రస్సు వేసుకుంటే వెంటనే ఒక ప్రశ్న ఒకటి తీస్తుంది ఈయన భిక్షమాదేవితే అని ప్రశ్న ఒకటిస్తుంది కాబట్టి సొసైటీలో ఇంకా రికగ్నేషన్ అనేది కొద్దిగా గొప్ప ఉంది చాలా మంచి పోయింది అది ఎ స్మాల్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్తే దట్ ఎలస్ ది పీపుల్ టు పూలామ్ సో అంతకు మించి సన్యాసి అంటే సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్టావాన్ అనర్ అంటే అకర్తృ అభోక్తృ ఆత్మజ్ఞాన నిష్ట గలవాడు అనర్థం నేను ఈ కర్మని ఈ ఫలం కోసం చేస్తున్నాను అంటే వాడు సంసారం అవుతాడు ఈ కర్మను ఈ ఫలం కోసం చేస్తున్నాను అంటే సంసారం అవుతాడండి వాడు సన్యాసి ఎందుకు అవుతాడు నేను కర్మను చేయటం లేదు నాకు ఫలతృష్ణ లేదు వాడు సన్యాసి సన్యాసి ఆత్మ రామహ్ రెస్ట్ రెస్ట్ హీజ్ ఇన్ రిపోజ్ రిపోజ్ అని వచ్చండి ఆత్మారామహ్ రిపోజ్ ఇన్ హిన్సల్ మనకి చూడండి లోకంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో రెస్ట్ కావాలంటే ఊటీ వెళ్ళాలి లేకపోతే అరకు లోయ వెళ్ళాలి అని అనుకుంటాం లేకపోతే అలాంటిదేదో అనుకుంటాం సో ఈ టూరిస్ట్ వాళ్ళు కూడా ఎలాగో అడ్వర్టైజ్ చేస్తారంటే మీరు రెస్ట్ కావాలనుకుంటే మీకు వీ విల్ గివ్ యూ అ ప్యాకేజ్ ప్యాకేజ్ టూర్ అని పేరు డేస్ ప్యాకేజ్ వాట్ ఆల్ యు డూ ఇస్ యుసేజెస్ అండ్ ద పే థౌజండ్ డాలర్స్ రూపీస్ లో కొంత ఎక్కువ ఉంటుంది అండ్ దెన్ ఫర్ సెవెన్ డేస్ ఈ ఫ్లైట్ ఎక్కేసి ఒక్కటి దిగేశాయి దిగినప్పటి నుంచి మళ్లీ నిన్ను ఫ్లైట్ లో కూర్చోబెట్టే వరకు యూ రిలాక్స్ అండ్ ఎంజాయ్ వాళ్ళ యొక్క స్లోగన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ యూ విల్ టేక్ కెర్ ఫేవరీంగ్ ఫర్ యూ నేను బీచ్కి తీసుకెళ్తాం స్విమ్మింగ్ పూల్స్ పెడతాం ఇది పెడతాం అది పెడతాం నువ్వు బీచ్ లో కూర్చుని ఉండగా నీకేమో తీసుకొచ్చి భోజన పదార్థాలు అవి అందిస్తాం స్విమ్మింగ్ పూల్లో ఇలా ఈత కొడుతుంటే నీకు తీసుకొచ్చి కాఫీ అందిస్తాం అంటే ఏదో పెడతా అలా చేస్తా ఈత కొడుతుంటే కాఫీ ఎందుకండి కాఫీ తాగి ఈత కొట్టచ్చు ఈత కట్టడం అయిపోయిందరో అంటే కాఫీ తాగొచ్చు వీళ్ళు రబ్బరి ఇంజీలో కూర్చుని ఉంటాడు దాంట్లో అక్కడ దాంట్లోనూ వీళ్ళు ఎవడో తీసుకొచ్చి కాఫీ లేకపోతే డ్రింకో ఏదో వేస్తారు అవుతూ ఉంటాడు ఈ ఆ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్ బట్ ఇట్ ఇట్ బిట్రెస్ ఏ వెరీ బిగ్ మెలాయిస్ ఒక వ్యాధి ఒక మానసిక వ్యాధిని సూచిస్తుంది భోగపరాయణత్వం మనిషి నాశనం అయిపోతాడు దానివల్ల కానీ తెలుసుకోలేదు సో హీ థింగ్స్ దట్ హీ నీడ్స్ ఆల్ దీస్ థింగ్స్ టు రిలాక్స్ వెకేషన్ టూర్స్ అని ఉంటాయి మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది చూసి ఉంటారు మీకు తెలియకపోతుందా నాకే తెలియగలరు మీకు తెలియడానికి ఏమని చెప్తున్నాం సో క్రూఈజ్ క్రూఈజ్ క్రూస్ అంటారు కదా వాళ్ళు క్రూస్ ఉంటుంటే నేను క్రూఈజ్ అంటే దే ట్రై టు కరెక్ట్ మీ స్పెలింగ్ చూస్తే మనం అలాగే ఉంటుంది క్రూస్ ఆ క్రూస్ లో మీరు ఎక్కితే వన్ వీక్ యూ క్యాన్ ఎంజాయ్ మెయిన్ Uh, you can enjoy everything and uh, you, you put up another uh, 10 kg weight by the time you come out. They feed so much, it is sickening I tell you. Sickening, you believe me? They feed so much food as if they are feeding the, the, the cattle for uh, <laughs> something like that. <laughs> <laughs> and the food feed just yes, that. Rathri Panhandi Gantla gave special dinner. They are not even food dinner. అంటే రాత్రి ఎనిమిది గంటలకి డిన్నర్ అయింది మళ్ళీ పన్నెండు గంటలకి స్పెషల్ డిన్నర్ తింటాడు ఏం తింటాడు ఏ ఎప్పుడు తింటాడు ఎప్పుడు అరిగించుకుంటాడు వాటి ఆల్ దా ఎనీవే ఆత్మారామ యు డోంట్ నీడ్ ఎని వెకేషన్ టూర్స్ అండ్ ఆల్ దాట్ ఎనీ ప్యాకేజెస్ ఏమీ అక్కర్లేదు యు నో హౌ టు రిలాక్స్ బై యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆత్మారామ కాబట్టి మనకంటే బాహ్యమునందు విశ్రాంతి స్థానం ఉన్నది అంత వ్యామోహం అదే కానీ ఇంకోటలేదు ఆత్మ ఎందే విశ్రాంతి స్థానం ఉన్నది మీరు అలాంటి టూర్ ఒకటో రెండో చేసిరండి మీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి డాక్టర్ దగ్గర స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది వాట్ డస్ ఇట్ మీన్ సో ఆత్మరతి ఆత్మరతి ఆత్మ క్రీడ ఇవన్నీ వస్తాయి రతి అంటే అర్థం ఏంటంటే ద ఎంజాయ్మెంట్ దట్ యూ డిరైవ్ ఫ్రమ్ కంపెనీ ఈజ్ సృష్టి తృప్తి రతిహి క్రీడ ఇవన్నీ నేను చెప్పాను మీకు ముండకోపనక్షత్రలో ఆత్మరతి ఆత్మక్రీడ అని వస్తుంది సో ఆత్మరతి అంటే ఇప్పుడు మీకు కం కొంతమందికి కంపెనీ ఉండాలి బోర్ కొట్టేసుకోండి ఎవళ్ళు లేరు కంపెనీ ఉండాలి తోచట లేదు తొయ్యటం లేదు ఇవన్నీ యూసేజెస్ సో ఇట్ ఈజ్ బోరింగ్ డిజైన్ ఛాంటింగ్ అంటే ఇలాగంటి పదాలన్నీ వాడుతూ ఉంటారు వాడి ఒక అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు ఒక తెలివి తక్కువ సో అది కూడా వర్కౌట్ చేసుకోవాలి ఏకాంతంలో ఉండాలి ఒంటరిగా ఉండడం కాదు ఏకాంతంగా యూ షుడ్ రిమైన్ ఏ లోన్ నాట్ లోన్లీ సో ఒంటరిగా అది ఏకాంతంలో ఉండి ఎంజాయ్ చేయగలగా అసలు నిజానికి ఏకాంతంలో ఉండి ఎంజాయ్ చేయలేని వాడు వాడు అధ్యాత్మ విద్యకు అర్హుడే కాదు నాకు ఎప్పుడూ పక్కన ఎవడో ఉంటే వాడితో వాగుతూ ఉంటాను వాళ్ళు నాకు వాగుతూ ఉంటాయి దట్ ఈస్ కొంతమంది ఒక ఆయన ఉన్నారు స్వామీజీ భిక్షకి రండి అని పిలుస్తారు ఎందుకు లేని భిక్షకు నన్ను డిస్టర్బ్ చేస్తారు నేను ఏదో బిజీగా ఉన్నాను అలా కాదు రండి భిక్షకి ఓకే సరే పన్నెండింటికి భిక్ష పన్నెండు వందరా సరే నేను పన్నెండింటికి వస్తాను పన్నెండింటికి కొంచెం తొమ్మిదింటికి వచ్చింది పన్నెండు వందల భిక్షకు తొమ్మిదింటికి వెళ్తు అంటే సరే ఇంకా తప్పనిసరి వెళ్తే తొమ్మిదింటికి వెళ్తే తొమ్మిది నుంచి పన్నెండు వరకు మోనోలాగ్ ఆయన మాట్లాడుతూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను మోనోలాగ్లే నేనేం మాట్లాడు నాకు కొంచెం త్రోట్ అది కొంచెం ఐ నీడ్ టు రెస్ట్ అట్లా ఉంటాను అప్పుడప్పుడు మోనో సిలబుల్లో రిప్లేస్ అలా విని విని విని భిక్ష భోజనం చేసి వీళ్ళొస్తానో నాకు సంచి కూర్చొని అంటే ఎందుకు ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నారంటే ఒంటరిగా ఉండలేదు దట్ ఈజ్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఓసారి నన్ను పట్టుకోవాలి ఇంకోసారి ఇంకోళ్ళని పట్టుకోవాలి ఇంకోసారి మొదటిని పట్టుకోవాలి ఎవరినో వాళ్ళని పట్టుకోవాలి ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటుంది ఇన్సైడ్ ఎవడెవరు కంపెనీ ఉండాలి అది అది అధ్యాత్మ వికాసం ఉన్న మనిషి యొక్క లక్షణం కాదు ఆత్మరచి ఆల్ ది ప్రెషర్ దట్ యూ డిరైవ్ ఫ్రమ్ కంపెనీ యూ డిరైవ్ ఫ్రమ్ యువర్ సెల్స్ అంటే ఈ కంపెనీ అన్నది ఏమిటంటే ఇట్స్ అన్ ఎఫర్ట్ టు రన్ అవే ఫ్రమ్ వన్ సెల్ఫ్ అలా ఉండకూడదు సో వన్ షుడ్ బి ఏబుల్ టు స్టే విట్ వన్ సెల్ఫ్ ఇటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడనబడును తర్వాత దుఃఖేష్వనువిగ్న మన సుఖే విగతస్పృహ వేతరాగభయక్రోధ స్థితీరు నిరుచ్యతే ముని స్థితీ ఉచ్యతే ముని అయ్యి ముని అంటే గడ్డాల మేషాలు పెంచుకున్నాడు కాదు మననశీల వీటికి రూఢి అర్థాలు చెప్పకూడదు ముని అంటే సుఖమహాముని వశిష్ట మహాముని అని అలా మొదలుపెట్టారనుకోండి రూఢి అర్థాలు వస్తాయి రూఢి చెప్పకూడదు వాళ్ళందరూ మునులు మీరు కూడా ముని కావాలి మననశీల మననాన్ ముని సో మౌనాన్ మునిహి అని ఇంకోగల అసలు మౌనం అంటే మననమే మీరు అసమానం వడవడా వాగుతూ ఉంటే మననం ఎక్కడ కుదురుతుంది మాట్లాడడం మానేస్తే మననం కుదురుతుంది కాబట్టి మననాన్ ఆ మనన స్వభావం కలవాలి ఏమిటి మననం ఏమిటి దుఃఖేషు సుఖేషు సుఖ దుఃఖాలు ఉంటాయి జీవితంలో జీవితము నది సుఖ దుఃఖములు అనే ఒడ్లు మధ్యలో అనే ఈ తటము ఆ రెండు ఒడ్లు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది ఈ సుఖం ఈ జీవితం నది కాబట్టి ఈ నది అలా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఒక ఒడ్డు సుఖము అనే ఒడ్డునే పట్టుకుని ఇది దీన్ని విడిచిపెట్టను అనకూడదు దుఃఖము అనే ఒడ్డు వైపు నేను ప్రవహించను అనకూడదు నది ఏం చేస్తుందంటే రెండు ఒడ్లని స్పృశిస్తుంది రెండింటినీ రాసుకుంటూ ప్రవహిస్తుంది కానీ దేని దగ్గర ఆగిపోదు దేని దగ్గర అతుక్కుపోదు ఇదిగే దృష్టాంతం సో కాబట్టి మనం మనం ఏం చేస్తామంటే లైఫ్ ఇస్ ఎ ఫ్లో జీవితం నది కదా మన మనస్సు ఏమంటుందంటే అది ఆ ఫ్లో ముందుకు వెళ్ళడానికి మనస్సు ఇష్టపడదు ఏదో ఒక స్థితి ఉంటుంది ఆ స్థితి అలాగే ఉండిపోవాలి అంటే ఏమిటి యూఆర్ రిఫ్యూజింగ్ టు ఫ్లో సో నాకింతవరకు నా చేత ప్రేమించబడిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోవాలి అంటే అర్థం ఏమిటి అసలు ఫ్లో అంటే ఎలా ఉంటుంది ఇంతకు నిన్న ప్రేమించిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోతారు ఇవాళ కొత్త వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటారు అలాగుంటుంది అంటే ఆ ప్రవాహంలో వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకు వచ్చి ముందుకు వస్తూ ఉంటాయి వినూత్నంగా ఉంటుంది అదే ఎవ్రీ డే ఈజ్ న్యూ డే కింద బట్ వీ డోంట్ వాంట్ ఏ న్యూ డే వీ వాంట్ ద సేమ్ ఓల్డ్ డే టుమారో ఆల్సో డే ఆఫ్టర్ టుమారో ఆల్సో హౌస్ హవి ఇట్ వర్క్ లైక్ దాట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ గివ్ ఏ డెఫినేషన్ టు లైఫ్ నేను దీని గురించి ఇలా చెప్తూ ఉంటే ఎన్లతో ఉంటుంది కానీ యూ బిలీవ్ మే మనం లై దీన్ని బాగా శాస్త్రంలో బాగా నిరూపణ చేస్తారు మహాత్ములు బాగా మననం చేస్తారు మహాత్ములు యొక్క మననం ఉన్నదే అది గ్రంథాలు దాని ముందు ఎందుకు పనికిరావు యూ బిలీవ్ మే గ్రంథాలు దేకని హెల్ప్ టు సమ్మెక్స్టెంట్ అది మహాత్ముల మననం ఉంటుంది వాళ్ళు మననం చేసి వాళ్ళ యొక్క వాగ్రూపంగా వచ్చినటువంటి విద్య ఉంటుందే అది ప్రాక్టికల్ కదండి లైఫ్ వేదాంతం అంటే ఇట్ ఈజ్ సంథింగ్ ప్రాక్టికల్ లైఫ్ కాబట్టి దానివల్ల కలిగే లాభం ఎంత సో మహాత్ముల మనం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే జీవితానికి ఒక నిర్వచనం ఇచ్చి కూర్చుంటాం జీవితం ఇలా ఉండాలి ఎలాగా ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చేవారికి పెళ్లి అవ్వాలి అమ్మాయేమో అందంగా ఎరగా పొరగా ఉండాలి కట్నం రావాలి మళ్ళీ సంవత్సరం అయ్యేప్పటికీ ఆమెకు అర్భవత అవ్వాలి సంవత్సరం అయితే ఆమెకు అర్భవత కాబట్టి సమా సమాజం ఏంటి మీ పాళ్ళు ఇంకా నెల తప్పిందా లేదా అంటే ఏవో ప్రశ్నలు ఏది అది ఇలాగే తయారవుతుంది సంవత్సరం అయ్యేటికి ఆమెకు అవ్వాలి మగ పిల్లలు కుట్టాలి వంశోద్ధార కూడా పుట్టేయాలి ఈ వంశాన్ని ఇప్పుడు ఉద్ధరించకపోతే ప్రమాదం ఏమైనా ఈ జగత్తుకి ఉన్న వంశాల తర్వాత ఇప్పుడు ఉన్న వంశాల కొత్త వంశం ఉద్ధరింపబడాలా బా వై Why, why why one should get children let god decide we children prakruti srishtikarta parameshwaru kada indi ee manushya pravahanne ee nadati ee biological flow nadutinchalana evaru meeru nenu na ishwarudu kada let god decide if he decides mostly he decides in favor only what he will do endukanta srushti yokka karyamane okatundi kabatti why should i have a particular decide so we define మొగాడు మగపిల్లాడు కుట్టాలి ఆడపిల్ల కుట్టాలి ఇద్దరే కుట్టాలి ముగ్గురు పుట్టాలి అంటే ఏదో ఒక డెఫినేషన్ వాళ్ళు వెంటనే ఇలా చదవాలి ఇలా అయిపోవాలి అలాగే ఒక డెఫినేషన్ సోషల్ కండిషన్ సోషల్ నార్మల్స్ వాటి ప్రకారం ఒక డెఫినేషన్ ఇంక ఇప్పుడు మనం నేను రెడీగా ఉన్నాను దిస్ ఈస్ ది లైఫ్ ఐ మీజ్ రెడీ ఇరవై ఏళ్ళు వచ్చేప్పుడు ఇరవై ఏళ్ళు కూడా అక్కడ వీడు రెడీగా ఉన్నదా తల్లిదండ్రులు సిద్దంగా ఉన్నారు వాళ్ళకు తెలుసు వీడు జీవితం వీడికి తొంభై ఏళ్ళు ఆయుధం ఉండాలి తప్పు ఉండకూడదు ఆ తొంభై ఏళ్ళు ఇల్లా బతకాలి అని ఒక బ్లూ ప్రింట్ వచ్చేసింది కరెక్ట్ ఏండి నేను చెప్పింది ఒక బ్లూ అప్పుడే సిద్దంగా ఉంది ఈ బ్లూ ప్రకారం జీవితం నడవాలి ఓకే మంచిది తప్పేం లేదు యాస్పిరేషన్ ఉండాల ఇప్పుడు ఈ బ్లూ లో మీకు ఐటమ్స్ వన్ టూ త్రీ అలా ఉంటూ ఉంటాయి సక్సెస్ఫుల్ టూ సక్సెస్ఫుల్ అంటే బ్లూ ప్రకారం నడుస్తోంది జీవితం నడుస్తూనే ఉంటుంది సెవెన్ ఎలెన్త్ ఐటమ్ వచ్చేవాడికి ఫెయిల్ అయింది అక్కడ బ్లూ ప్రింట్ ఫెయిల్ అయింది వీడు వేసిన బ్లూ ప్రింట్ ఫెయిల్ అయింది దానికి దుఃఖము అని వీడు పేరు పెడుతుంది సక్సెస్ఫుల్ దానికి సుఖము అంటే నీ యాస్పిరేషన్ కనుక నీ యాస్పిరేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంటే సుఖము నీ యాస్పిరేషన్ సక్సెస్ఫుల్ కాకపోతే దుఃఖం లుకట్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ చూడండి ఫ్రమ్ అదర్ సైడ్ ఇప్పుడు పెట్రోల్ ప్రైస్లు పెంచారు ఇది సుఖమా దుఃఖమా మన బ్లూ ప్రింట్ ప్రకారం దుఃఖం కానీ పెట్రోల్ కంపెనీ వాళ్ల బ్లూ ప్రింట్ ప్రకారం ఏమిటది సుఖం కాబట్టి పరమేశ్వరుడు జగత్తును నడిపించే పరమేశ్వరుడి వైపు నుంచి ఆయన బ్లూ ఆయన ఒకటి ఉంటుంది ఇప్పుడు నీ బ్లూ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఆయన బ్లూ నీ బ్లూ ప్రింట్ ఎక్కడెక్కడ కోయిన్సైడ్ అయ్యాయో అక్కడ అక్కడ అలా సక్సెస్ అవుతూ ఉంటుంది దానికల్లా నువ్వు సుఖమని పేరు పెడతావు మీ బ్లూ ప్రింట్ ఆ బ్లూ ప్రింట్ కి వ్యతిరేకంగా ఉందనుకోండి ఇప్పుడు ఏది ఏది ప్రివేల్ అవుతుంది మన బ్లూ ప్రింట్ వెనక్కిపోతుంది ఆ హయ్యర్ పవర్ యొక్క బ్లూ ప్రింట్ ముందుకు దానికి దుఃఖము అని తెలిపడతాయి ఏమంటారంట అసలు నువ్వు సుఖ దుఃఖ నిర్వచనం చేయవద్దు ఎలాగే సుఖ దుఃఖ నిర్వచనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే జీవితానికి బ్లూ ప్రింట్ రాసుకోవద్దు don't have a blueprint na brothu illa nadavalie ane blueprint undu ippude nenu unna nu sanyasini untarani really i am a single person single ante single na shishudu anna vadu evvalledu na sanki pattukuni natho vachche vadu rondo vallaledu naaku oka cup coffee kavalante kaachichi brahmacharya na avadaluledu brahma i am a totally lonely person and i don't have a blueprint for my life what will happen where i will be where will i go i don't know totally i don't know 2005 థౌజండ్ ఫైవ్ వరకు నాకు బ్లూ ప్రింట్ ఉంది ఆ బ్లూ ప్రింట్ కూడా నేను పెట్టుకున్న బ్లూ ప్రింట్ కాదు సమాజం నాకు ఇచ్చిన బ్లూ ప్రింట్ అందరూ కలిసి ఈ బ్లూ నాకు ఇచ్చారు ఆ బ్లూ నేనేమో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడైనా ఇంప్లిమెంట్ కాలేదనుకోండి ఓ దండం పెడతా ఎందుకంటే నా బ్లూ ప్రింట్ కాదదు సో సో నాకు ఎక్స్పెక్టేషన్ లేదు డిసపాయింట్మెంట్ లేదు లైఫ్ మూసామ్ ఇట్ గోసామ్ So, is it possible to live like that? నేను ఉంటే ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని సుఖ దుఃఖాల నిర్వచనం చేసేసి ఇలా ఉంటే సుఖం ఇలా ఉంటే దుఃఖం అని అది జీవించే పద్ధతి కాదు చాలా తప్పదు ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ లైఫ్ ఐ నో మెనీ పీపుల్ వేదాంత శాస్త్రం చదివి ఉండకపోవచ్చు ఈ రకమైన సైకలాజికల్ అనాలసిస్ చేయడం చేత కాకపోవచ్చు ఇప్పుడు నేను చేసినంత ఇంప్రెసివ్గా ఎనలైజ్ చేయలేకపోవచ్చు సో పది మందికి చెప్పలేకపోవచ్చు కానీ తమ జీవితంలో ఈ సత్యాన్ని వడపోసేసి ఆచరించేసి చూపించి తామింత అద్భుతమైన సత్యాన్ని ఆచరిస్తున్నామని కూడా ఎరగకుండా అలా బతికేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏది వచ్చినా కూడా కర్మ పరిపక్వై వస్తూ ఉంటుంది అంతేది అనేసి ఒక డైలాగ్ చెప్పేసి ఎంతటి కష్టాన్నైనా సరే అలాగ తేలిగగా మోసేస్తూ ముందుకు వెళ్ళిపోయి తమ కర్తవ్యాన్ని పూర్తి చేసేసి చిరునవ్వుతో మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈనాడు సమాజంలో అటువంటి వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే సమాజంలో ఈ టీవీఎనండి మరోటనండి మరొక నుండి ఆ కల్చరల్ ఇంపీరియలిజం వెస్టర్నిజం దానికి అమెరికనిజం కూడా అంటూ ఇట్ ఈజ్ నథింగ్ టు విత్ అమెరికా ఇట్ ఈజ్ నాట్ ఎ జియోగ్రాఫిక్ ఫినామినా ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫినామినా ఇది అమెరికనిజం అది భోగ సో అటువంటి ఈ సమాజంలో అది బాగా వెస్టర్న్ మనందరం కూడా వీఆర్ ఆల్ వెస్టర్నైజ్డ్ పీపుల్ వీఆర్ ఆల్ క్రిస్టియనైజ్డ్ పీపుల్ ఊరికే హిందువులు అనుకుంటాం కానీ మన భాష క్రిస్టియన్ భాష ఇంగ్లీష్ భాష చూడండి నేను పాఠం జంతు ఇంగ్లీష్ పదాలు పడుతున్నాం మన వేషం ఇంగ్లీష్ వేషం మన ఆలోచన ఇంగ్లీష్ ఆలోచన అలా అయిపోయింది బట్ ఎవర్ సో ఆ సంస్కృతిలో భాగంగా మనము భోగపరాయణం అయిపోయి మనం జీవితంలో సుఖ యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ they become a uh, very well defined and uh, blue black and white kind of pictures person man idu sukham idu dukham black and white ante but unfortunately there is nothing black and white about world it is a matter of gradation edi meeru sukham anukunnaro just move it to one notch up it becomes a dukham edi meeru dukham anukunnaro move it one notch down it becomes a sukham it's just a matter of gradation దెర్ ఈజ్ నో సచ్ బ్లాక్ అండ్ వైట్ థింగ్ ఇన్ ఇట్ కానీ మనం అలాగే సెపరేట్ చేసేసి కూర్చున్నాం ద్వంద్వాలను ఈ మాటలన్నీ కూడా నేను నిర్ద్వంద్వ అనే మాట దగ్గర చెప్పాను కాబట్టి మహాత్ములు ఎలా ఉంటారంటే సుఖ దుఃఖముల నిర్వచన విషయంలో మామూలు సంసారికి ఉన్నంతటి ఆగ్రహం వాళ్ళకు ఉండదు దుఃఖం అనేది నువ్వు దుఃఖం దుఃఖం అని నువ్వు అనుకున్న దాన్ని ఒకే భాయ్ దుఃఖమే కానీ బట్ ఇట్ ఈజ్ అనదర్ ఈవెంట్ అని They refuse to look at it as a, such a calamity, the way worldly people look at it. If you <laughs> look at it, worldly people say that calamity is such a calamity. But the Mahatma says calamity is the disorder. This is another event. If you look at it, my birthday, birthday is such a calamity. Birthday, birthday is such a calamity. చిన్న పిల్లలుంటారు రెండేళ్ల పిల్ల మూడేళ్ల పిల్ల ఆ పిల్లకి ఏమీ తెలియదు పాపం సో ఎవ్రీ డే ఈజ్ ఫ్రెష్ డే ఫర్ దాట్ ఆ పిల్లని అద్దెగా పెట్టుకుని ఆ పిల్లని వేషం వేసేసి ఖరీదైన బట్టలు తొడిగేసి ఓ సింహాసనం మీరు కూర్చుండబెట్టి పెద్ద పార్టీ చేసేసుకుంటూ ఏదో హరాలు చేసేస్తారు ఏమిటది అంటే బర్త్డే దానికి సుఖమో నిర్వచనం దాన్ని ఇలా చేసుకు ఇదంతా కూడా పెద్ద వ్యామోహం హ్యూజ్ డెవల్యూషన్ స్వీపింగ్ అక్రాస్ ద ల్యాండ్ ఆఫ్ సొసైటీ అండ్ ఇట్ ఈజ్ అటర్లీ ఫాల్స్ దాంతో ఏమీ శక్తి ఉన్నాయి కాబట్టి ఆ సుఖముల ఎడల అటువంటి తృష్ణ కైండ్ ఆఫ్ అ గ్రీడ్ ఉండరాదు సుఖేషు విగత స్పృహ బర్త్డే వచ్చిందనుకోండి శుభం భూయాత్నో ఆశీర్వచనం చేసి వాళ్ళు ఏదైనా జాకలెట్ ఇస్తే అది ఇటు చూసి అటు చూసి వాళ్ళ చేతిలోనే పెట్టి ముందుకు అడుగు వేసుకుని వెళ్ళిపోవాలి కానీ అక్కడ అక్కడ అతుక్కుపోవడం అలా ఆ స్పృహలో పడిపోవడం స్పృహ అంటే తృష్ణ అనర్థం అలా ఉండకూడదు అలాగే దుఃఖం వచ్చినప్పుడు ఆ కొంపలు అంటుకుపోయినట్టుగా ఇక్కడతో జీవితం అంతా కొలాక్స్ అయిపోయింది ఇంకేం మిగలేదని గుండెలు బాదేసుకుంటో తల పట్టేసుకుంటూ వాళ్ళ ఉద్విగ్నాన్ని చెందేసి భయపడిపోయి కలవరపడిపోయి అలదడి చెందేసి అలా ఉండకూడదు దుఃఖము సుఖము దే ఆర్ ఈవెంట్స్ దే డూ హ్యాపెన్ నిజానికి సుఖమన్నదం కానే కాదు అది దుఃఖం అన్నదంత దుఃఖము కాదు దుఃఖేశ్వరుద్విఘ్నమనాహ సుఖేషు విగత స్పృహ భాష్యకారులు ఏమంటారో చూద్దాం కించ అంటే ఇంకా ఏమంటే అంటే చితప్రజ్ఞుని గురించి ఇంకా ఏమంటే దుఃఖేష్ ఆధ్యాత్మికాదిషు అనుద్విగ్నం అనుద్విగ్నం అనలేదు ఆధ్యాత్మికాదిషు దుఃఖేశు అనా ప్రాప్తూ అనుద్విగ్నం న ప్రక్షుభితం మనోయస్ సహా ఓకే దుఃఖేశ్వనుద్విగ్న మనాహ ఓకే ఓకే ఎస్ సహా అయం ఒకటి యాడ్ చేశారు మంచిది సో ఆధ్యాత్మికాదిషు దుఃఖేషు మామూలుగా వేదాంతంలో కొంచెం కేటగరైజేషన్ చేస్తూ ఉంటారు అలవాటు दुखमल मूड रखने तापत्रा तापत्र अभीपत्र अंत तापमल मूडवी तापमान दुखमनाप आध्यात्मिक आधिभौतिक आधि दैविक आध्यात्मिक शरीरम मनस की वच्चेपू व्याधि आधीन व्याधि अंत शरीरा रोग आधि मनस्सकोच्चे रोग व्याधि आधि अभी आध्यात्मिक ఆధ్యాత్మంలో ఉంటాయి ఆది భౌతికం అంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజము ఆ వ్యక్తులు కుటుంబ సభ్యులు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి చుట్టుపక్కల వాళ్ళ నుంచే వస్తుంది ఇప్పుడు ఆఫ్రికాలోను ఉగాండా వాళ్ళును సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకేమో సుఖాన్ని ఇవ్వలేదు దుఃఖాన్ని వీళ్ళే నేను నాది అని అనుకుంటారే వస్తుంది దుఃఖం ఇప్పుడు నేను నాది కా అని అనుకోకపోతే దుఃఖమే లేదు సో ఈ చుట్టుముట్టు ఉంటారు కుటుంబ సభ్యులని ఇదనే వీళ్ళు దుఃఖహేతువులు సో వాళ్ళ వల్ల వచ్చే దుఃఖం అది ఆది ఆది భౌతికం ఆధ్యాత్మికము వర్షాలు దేవతలు దెయ్యాలు ఇది ఆది దైవికం సో వరుణ దేవుడు వర్షించటం లేదు సూర్యదేవుడు బాగా ఎండలు కాసేస్తున్నాడు యాభై డిగ్రీలు టెంపరేచర్ అంటే ఏమైనా అర్థం ఉండదండి అదే ఎవరేజ్ ఫార్టీ లో నేను టూ డేస్ ఉండి మొలమొల మాడిపోయాను టూ డేస్ అమ్మ ఇంత టెంపరేచర్ నా వల్ల కాదని చెప్పేసి దండం పెట్టేశాను అలాంటిది ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్ లో కంటిన్యూస్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ హోవర్ అవుతూ ఆ టెంపరేచర్ ఫిఫ్టీన్ డేస్ డేస్ అలాగే ఉండిపోతుంది అలాగే కాలక్షేపం చేస్తారు కోపం కష్టపడుతూ పశువులు అన్ని కూడా అలా కష్టపడుతూ ఉంటాయి పక్షులన్నీ కూడా అది సూర్యభగవానుడికి మరి అంత కోపం ఎందుకనిపిస్తుంది అది ఆది దైవిక దుఃఖం అది చుట్టుపక్కల నుంచి వచ్చింది ఎక్కడి నుంచి పోయింది కోట్ల మైళ్ళ దూరం నుంచి కొట్టుకొచ్చింది కాబట్టి ైవిక దుఃఖము పిడుగు పడింది అనుకోండి అది ఆధిదైవికమే పిడుగు పడితే ఆధిదైవికం వర్షం పడి ఇల్లు కూలిపోయిందనుకోండి ఆది దైవికం ఇంకో వాళ్ళు దెబ్బలాడి పెట్టి కష్టం పెట్టారనుకోండి ఆది భౌతికం అలాగేదో వేసుకోండి మొత్తానికి ఈ డివిజను అంత బ్లాక్ అండ్ వైట్ ఏం కాదు ఊరికే అలా చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను ఆదిభౌతికం ఉన్నది కొన్నిసార్లు ఆధిదైవికంలో వేయొచ్చు ఇంకో వాళ్ళు నేను ఆధిదైవికంగా ఉన్నది తీసుకొచ్చి ఆధిభౌతికంగా పడవచ్చు డెన్ మ్యాటర్ సో ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సో అటువంటి దుఃఖములు ప్రాప్తేసు అవి వచ్చి పడినప్పుడు వీడు ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే అనుద్విఘ్న అంటే ప్రక్షుభిత అంత అంటే తీవ్రమైన సంక్షోభము చెందని మనకు మనస్సు గలవాలి మనస్సులో కొంత కలువలో ఉంటుంది దుఃఖం వచ్చినప్పుడు నవ్వాలని సుఖం వచ్చినప్పుడు గ్రిమ్ గా ఉండాలని అది స్థిత ప్రజ్ఞుడని అనుకోకండి అలా కాదు స్థిత ప్రజ్ఞుడంటే దుఃఖం వచ్చినప్పుడు కల్లోలు కొడతాడు కానీ సంక్షుభితుడు ప్రక్షుభితుడు కాదు ప్రకర్షణ క్షుభితుడు కాదు కొంత కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ఓవర్ కం సిక్స్ వెళ్ళిపోయి ఓదార్చేసి అలా ఏం చేయడం కథ బై హింసల్ అలా అనుద్విఘ్న మన హర్స్ అంటే నాట్ ఎక్యూట్లీ డిస్టర్బ్డ్ అనర్థం సమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అలా చెప్పారు కానీ దుఃఖం వచ్చినప్పుడు చిరునవ్వుతూ ఉన్నవాడని చెప్పలేదు అది మీరు గమనించాలి చిరున ఉంటుంది అలాగే సుఖేషు విగత స్పృహ తథా సుఖేషు ప్రాప్తూ విగత స్పృహాష్ణాయ యశ నాగ్నివా ఇంధనాద్యాధానే ను వివర్ధంతే సవిగత స్పృహ సుఖాలు వచ్చాయనుకోండి సుఖే ఇక్కడ శంకరులు కొత్త డైరెక్షన్ లో చెప్తారు శంకరులు చెప్పడం ప్రారంభిస్తే సంథింగ్ వెరీ నావెల్ హీట్ అల్సి మనం ఏదో శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయడం సందర్భం ఉంటుంది అలవాటు ఉంటుంది కానీ ఆయన చాలా ఆశ్చర్యకరంగా చెప్తూ ఉంటారు సుఖం వచ్చిందనుకోండి సుఖం వచ్చినప్పుడు మీరు తృష్ణ లేకుండా ఉండాలి ఎందుకంటే సుఖం వస్తే యు ఆర్ ఎ కంఫర్టెడ్ ఎ లాక్ మీకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది దాంతో ఎలా అనిపిస్తుంది ఇదే మళ్లీ వస్తూ ఉండాలి మళ్లీ వస్తూ ఉండాలి మళ్లీ వస్తూ ఉండాలి అనేటువంటి తృష్ణ బయట కృష్ణ అంటే గ్రీజ్ అప్సెషన్ అప్సెషన్ బయట సో అనైతే మొన్న మీరేదో పోతరెక్కులు పంపించేది చాలా బాగున్నాయి మళ్ళీ పంపిస్తారు ఒక అప్సేషన్ ఎప్పుడు ఆ సొందరవచ్చుదా అది బాగుతుంది అంటే మళ్ళీ ఇంకోసారి పంపించండి అది సో అదే స్పృహ అంటే ఏదో ప్రాప్తే ప్రాప్తమైనప్పుడు కొద్దిగా దాన్ని ఎంజాయ్ చేసి వదిలిపెట్టేసి మళ్ళీ మర్చిపోగలగాలి అంతే కాదు ఇట్ మే రిపీట్ ఇట్ సెల్ఫ్ అనే దృష్టి పడిందంటే దట్ ఇస్పృహ దానికి శంకర్లు ఏమంటున్నారంటే ఇప్పుడు అగ్నిదివ ఇంధనా అను వివర్ధ అనే కదా ఉంటారు ఇప్పుడు మీరు ఒక అగ్ని ఉంది చిన్న నిక్తి పనికి ఉంది కానీ మీరు ఏదో పీచో వేసి కొద్దిగా అగ్ని రగులు తర్వాత ఒక కట్టి వేసారు ఒక అట్టి వేసి చక్కగా మండుకుంది స్లోగా కామ్గా మండుకు ఊరుకోవాలంటే స్టాప్ దే అంతేగాని డోంట్ డంప్ గ్రీన్ టు ఇట్ డోంట్ డూ దట్ మిస్టేక్ చేస్తూ ఒక కట్టి వేసేవి చాలు శాస్త్రాన్ని తింటారు శాస్త్రంలో మీకు వాల్యూమ్ అని చెప్పదు శాస్త్రం శాస్త్రం ఏమని చెప్తుందంటే అక్కడ స్వాహ ఒక్క చుక్క మీరు వేయగలిగితే చాలు కానీ చుక్క వేయడం కష్టం మీరు ఎలా రెండు మూడు చుక్కలు పడతాయి అసలు పడకుండా ఉంటే బాగా మనస్సుకు ఉల్లాసం ఉంటుంది స్వాహ అనే అసలు పడలేదనుకోండి మనసుకి చివుకు ఉంటుంది అందుకోసం ఏం చేస్తా ఉంటే కొంచెం కప్పు తీసుకుని ఓ స్పూన్ వేసి అసలు పడకుండా ఉండదు కొద్ది గొప్ప పడుతుంది అన్నట్టుగా వేస్తాం అంతేగాని ఊరికే ఇలాగే ఉంది చూడేస్తూ పోసే అక్కర్లేదు చాలా మంది అర్థం చేసుకో సో ఒక ఒక పుల్ల వేశారు ఒక సంగతి వేశారు మండి ఇప్పుడు మీరు ఇంధనాన్ని అలా వేసుకుంటూ పోతేరనుకోండి అప్పుడు అగ్ని ఏమవుతుంది అలా పెరుక్కుంటూ పోతుంది అలా కారాదు నహ నా అను వివరించే ఇప్పుడు ఒక సుఖం వచ్చిందనుకోండి మీరు ఆ తృష్ణను పెంచుకుంటూ పోతే కొత్త కొత్త సుఖాలని ఆ సుఖాన్ని సుఖం దాన్ని బట్టి ఇంకో సుఖం దాన్ని ఇంకో సుఖం ఆ తృష్ణను అలా పెంచుకుంటూ పోతే ఈ అగ్ని పెరిగి పెరిగి మహాగ్ని అయిపోతుంది ఆ విధంగా కూడా మన భోగవాసనలు మహాగ్నిలాగా పెరిగిపోతాయి అలాంటి పొరపాటు జరగనివ్వద్దు టేక్ కేర్ బచావు సాధో అప్నకు బచావు అంటారు సాధో అని సంబోధన కబీర్ణు వాళ్ళు వాళ్ళు సంబోధిస్తారు ఓ సాధువు సాధువు అంటే సాధువు అయితే సాధువు ఆ సాధన చేసేవాడిని సాధనా ప్రాథ సాధనా మార్గంలో ఉన్నవాడిని ఓ సాధు కూడా జాగ్రత్తగా ఉంది సుమ ఎప్పుడైనా సుఖాలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా భిక్షకు వెళ్ళినప్పుడప్పుడు ఏదో హల్వాలు పూరీలు ఇలాంటివి కొట్టిస్తాయి కొట్టించినప్పుడు ఎంజాయ్ ఇట్ ఫర్ ది డే ఫర్ ది మూమెంట్ బట్ డోంట్ డెవలప్ దట్ డిజైర్ ఆ సుఖంలో అగ్ని హోత్రంలో నెయ్య వేసుకుంటే పెరిగినట్టుగా ఆ సుఖాన్ని పెరగకుండా భద్రంగా ఉండు సుఖేశు విగత స్పృహ కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉంటారు సుఖం భూజాతం ఆశీర్వచనం మనం వెళ్ళి మనం మనం జపం చేసుకోవటం అంతేగాని బర్త్డే పార్టీ కదా అని సంధ్యావందనం మానేశారనుకోండి సంధ్యావందనం చూసుకుని అలవాటు ఉన్నవాడు బర్త్డే పూజ మానేసి ఎందుకంటే పూజ మానేశారు ఎందుకంటే ఇవాళ మనవాడి బర్త్డే మనవాడి బర్త్డే అయితే నువ్వు పూజ మానే విధంగా తండ్రి మానేయడం అవసరం వచ్చా ఉంటే నువ్వు బాలేదు వీళ్ళకు ఇవాళ పండకు కాబట్టి అన్ని మంచి కావ్యాలు కట్పెట్టేయండి మరి కాబట్టి అలా ఉండదు వేదో